ీ గురుభ్యో నమ హరి ఓం గణానా గణపతి హవామహే కవి కవీనాముపమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణస్పత ఆనశ్వం మన్నోతిసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా అస్మాచార్యపర్య వందే గురుపరంపరా మహాభూత బుద్ధిరవ్యతమే ఇంద్రియానిదశైకం పంచ చేంద్రియోచరాఖం దుఃఖం సంఘాతేతనాధృతి ఏతత్ సమాసేన సవికారముదాహృతం ధృతి ధృతి అంటే ప్రాణశక్తి అది కూడా క్షేత్రంలోదే ప్రాణశక్తిని మీరు మీలో మీరు విజ్ఞాన శక్తిని ప్రాణశక్తిని మీరు అనుభవాలకి తెచ్చుకోగలుగుతారు ఇప్పుడు మీకు ఏదైనా ఒక మంచి విషయం స్ఫురించింది అనుకోండి పాణిని సూత్రం స్ఫురించింది అనుకోండి వ్యాకరణం జరుగుతున్న విద్యార్థులకి పాణిని సూత్రం తత్మని బుద్ధికి స్ఫురించింది అనుకోండి అది విజ్ఞాన శక్తి మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ విజ్ఞాన శక్తి క్షేత్రం తర్వాత ప్రాణశక్తి దాన్ని కూడా మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు ఉదాహరణకి మీరు మెడిటేషన్ లో కూర్చొని శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస అనే ఓ ఫ్రేజ్ ఉంది ఇట్స్ ఎ గుడ్ ఎక్స్ప్రెషన్ అంతవరకు చాలు నెతి మీదలో టోపీ పెట్టుకోవాలి అవన్నీ అనవసరం కానీ శ్వాస మీద ధ్యాస అంతవరకు చాలు అంతవరకు ఇట్ ఇస్ గ్రేట్ సో అలాగే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినట్లయితే మీకు ఆ లైఫ్ ఆ ప్రాణశక్తి యొక్క ఫంక్షన్ వృత్తి వ్యాపారము వ్యాపారము అంటే బిజినెస్ అనుకునేది ఫంక్షన్ ఆ ప్రాణశక్తి యొక్క ఫంక్షన్ మీరు సాక్షిగా దర్శించవచ్చు వెరీ సింపుల్ అలా శ్వాసను అలా ఉండడం అలా దర్శిస్తూ ఈ శ్వాసను దర్శించటంలో రెండు మూడు రకాలు ఉన్నాయి ఇప్పుడు చైనాలో ఇదంతా బుద్ధిజం బుద్ధిజం రిలేటెడ్ మెడిటేషన్ కదా చైనాలో ఆ శ్వాసను ఈ బెల్లితో దర్శిస్తారు అంటే మీరు గాలి పిలిచినప్పుడు బెల్లి పైకి వస్తుంది గాలి పొట్ట గాలి విడిచినప్పుడు పొట్ట లోపలిపోతుంది కాబట్టి మీరేం చేస్తారు యూ వాచ్ ది మూమెంట్ ఆఫ్ ఎయిర్ With the help of the movement of Bili. Pata-yakka movement in ashrayanga chashtani. A prana-shakti-akka movement in darshan kata. Like. Pata-yakka movement in parashirya chashtani. Ijyatane. A meditation ki symbol. Bili buddha. Ane padega medikusara Bili buddha. Andai buddha do keda patto natta kata buddha. Buddha do keda patto natta do keda. అక్కడ పొట్టని హైలైట్ ఎందుకు చేస్తారంటే ఆ పొట్టతోటి ఆయన ఆ ప్రాణశక్తిని సాక్షిగా దర్శించినాడు మెడిటేషన్ చాలా యూస్ఫుల్ మెడిటేషన్ తర్వాత ఇండియాలో బుద్ధుడు ఎలా ఉంటాడంటే బుద్ధుడు ఉన్నాడు మీరు ఇండియాలో బుద్ధుడిని చూసినట్లయితే ప్రతిమలు పాతకాలకు ప్రతిమలు ఆ చూసినట్లయితే చెస్ట్ చాలా వెడల్పుగా ఉంటుంది కైండ్ ఆఫ్ డిస్ప్రపోర్షన్ ఎట్లీ ఉంటుంది అంటే అంత చెస్ట్ మామూలుగా ఉండదు ఎవరికి బుద్ధుడు కూడా ఉండదు కానీ అక్కడ ఆయన అభిప్రాయం ఏమిటంటే బుద్ధుడు ఏం చేస్తుందంటే ఆ శ్వాసను ఆ శ్వాస యొక్క మూమెంట్ ని చెస్ట్ ని ఆలంబనంగా ఆయన దర్శించేవాడు chest ఏమవుతుందంటే పైకి కిందకి వెళ్ళదు చెస్ట్ మీరు పరిశీలించినట్లయితే గాలి పిలిచినప్పుడు చెస్ట్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది హారిగాంత ఎక్స్పాండ్ అవుతుంది గాలి విడిచిపెట్టినప్పుడు కంట్రాక్ట్ అవుతుంది సంకోచము వ్యాకోచము సంకోచము హరిక కొత్త ముందుకి వెనక్కి ఇది ఇటు కాబట్టి ఇలా అవుతుంది దాని పిలిచే డెమోన్స్ట్రేట్ చేస్తున్నాం అంత ఎక్కువ అవ్వదు చాలా తక్కువగా ఉంటుంది దానిని ఆశ్చర్యంగా చేసుకున్న మెడిటేషన్ అది సెకండ్ టైప్ మెడిటేషన్ థర్డ్ టైప్ నోస్ హెడ్జిలో ఆ తోటి చేసే ఇవన్నీ కూడా ఆ ప్రాణశక్తిని సాక్షిగా దర్శించుతారు ఈ పాయింట్ ఎందుకు చెప్పారంటే నీ చేత సాక్షిగా మీరు సాక్షిగా ఉండి నీ చేత దర్శించబడేది ఏమిటవుతుంది క్షేత్రము క్షేత్రం అవుతుంది అందుకోసం ధృతి అది కూడా క్షేత్రంలో భాగమే భాష్యం ధృతి యవసాన అవసాద ప్రాప్తాన్ని దేహేంద్రియాన్ని అంటే దేహము ఇంద్రియములు అవసాదము అంటే శిథిలమైపోవుక అంటే కుప్పకూలిపోవుక తెలుగు మంచి అనువాదం అన్నా ఇప్పుడు అనిపించింది కుప్పకూలిపోవు ఇప్పుడు ఒకడు అలా చూస్తుండగా పడిపోతాడు దాన్ని అంటే ఏంటి ఆ ఇంద్రియములకు దేహములకు అలా రెండు కాలం మీద నిలబడేటువంటి సామర్థ్యం లేకుండా అయిపోతుంది పడిపోతాడు అంటే దాని అర్థం ప్రాణశక్తి సపోర్ట్ చేయటం మానేసింది అందుకోసం పడిపోయాడు చచ్చిపోయడం కాదండి పడిపోయడం నేను అనుకున్నాను అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం నోట్లో నీళ్లు పోసి ముఖం మీద నీళ్లు చెంది నోట్లో నీళ్లు పోస్తారు చేయి అందిస్తారు అప్పుడు స్లోగా లేచి నిలబడతారు అప్పుడు అంటే అర్థం వీరు చెయ్యి అందించేది కాబట్టి నిలబడ్డారనకుండా లేకపోతే అతంలో ఉండే ప్రాణశక్తిని బట్టి నిలబడ్డా మీరు చెప్పండి ప్రాణశక్తిని బట్టి నిలబడతాం సపోజ్ ఆ ప్రాణశక్తి నిలబెట్టిది లేకపోతే లేదనుకోండి మీరు చేయి అందిస్తే అవుతుంది ఏమీ అవుతుంది మొత్తం మీరే ఫిజికల్ గా లిఫ్ట్ పెట్టి ఏదో లిఫ్ట్ ఏదో పెట్టి పైకి లాగాలి మీరు చేయి లేచాడు అంటే అందుకుని లేచాడు అంటే ఆల్రెడీ ఆ ప్రాణశక్తి అతన్ని నిలబెట్టినది సో అవసాద ప్రాప్తాను అంటే కుప్పకూలిపోత అనే స్థితిని పొందిన దేహమును ఇంద్రియములను తిరిగి నిలబెట్టేటువంటిది ఏమంటే దేని మళ్ళీ ధారణ అంటే నిలబెట్టుత ధ్యే బుధాని ధారణ పోషణ యోగమే తన కర్మని ప్రయోగం ధ్యే సో మళ్ళీ లేకపోతే ధార్యం ధారణ ధారణ అనే ధాతు నుంచి వచ్చింది ధాయం కాదు మొత్తానికి ధరింపబడుగుతా ధరించుట అంటే నిలబెట్టుట సో ఏ ప్రాణశక్తి చేత నిలబెట్టబడుతున్నాయో ఆ ప్రాణశక్తియే ధృతి అనబడుతుంది ఆ శబ్దము ధృతి ధరించుట ధరించబోదుట అధ్వనించే ధరించుతా వచ్చింది గుణం చేస్తే ధరణ అవుతుంది అదే కదా కాబట్టి అది అతి ధాతు నాకు ధా ధృధాతు కనుక ఆ విధంగా ధరించేటువంటి ప్రాణశక్తికి ధృతి అని తెలి ఆ ప్రాణశక్తి కూడా క్షేత్రం సాకు జ్ఞేయత్వాత్ క్షేత్రం ధృతి అంటే స్త్రీలింగ శబ్దం ముందు శంకర్లు సా అంట ఆ జ్ఞేయము తెలియబడుతూ నేను తెలుస్తూ ఉంటుంది ఏదో కుప్ప కూలిపోయానండి మళ్ళీ నీళ్లు నోట్లో పడ్డ తర్వాత మళ్ళీ లేచి నిలబడ్డాను అని అంటారు అయితే అధ్యాస చేత అలాడు కాదు నేను కుప్ప కూలిపోయాను అంటారు నేను కుప్పకూలిపోవడం కాదు దేహం కుప్ప కూలిపోయింది మళ్ళీ దేహంలో మంచి నీళ్లు పడేపటికి ప్రాణశక్తి పలికొచ్చింది మళ్ళీ దేహం లేచి నిలబడింది నేను సాక్షిగా ఉన్నాను అన్ని సందర్భాలలోనూ సాక్షిగా నిజకనే క్షేత్రక్షేత్ర వివేకము బాగా అభ్యాసం చేసినటువంటి మహాత్ములకు మృత్యువు ఉండదు వాళ్ళు అమృతులు అయిపోతారు మృత్యువు ఉండదు ఎందుకంటే మృత్యువు దేహానికి ఉంటుంది సాక్షికి మృత్యువు ఉండదు దేహము మృత్యువును పొందుటము సాక్షిగా దర్శించగలుగుతారు ఇక సాక్షిగా దేహము యొక్క మృత్యువును దర్శించి సర్వాత్మభావంలో కలిసిపోవటము అది జీవన్ముక్తుల యొక్క స్థితి కాబట్టి ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకమే ఆత్మజ్ఞానము క్షేత్ర క్షేత్ర జ్ఞానం ఎత్తానం మతం మమ క్షేత్ర విచారం పూర్తయి ఇంకా ఇంకా ఉంది సో ఎం సమాసేన సవికారం ఉదాం సో ఇది క్షేత్రం అండి సంగ్రహంగా చెప్పారు సమాసేన సంగ్రహంగా చెప్పండి ఇంకా ఎంతైనా చెప్పచ్చు మీరు రికార్డ్ మీరు వర్కౌట్ చేసుకోండి మేము సమాసంగా దీన్ని సమాసం అంటే సంగ్రహంగా చెప్పినాము అయితే ఈ క్షేత్రం అనేది వికారశీలి అంటే మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి మారిపోతూ ఉంటుంది స్థిరంగా ఏదో ఉండదు ఇప్పుడు మీ మనస్సు ఉన్నాయి మారిపోతా మారిపోతూ ఉంటుందని మనకు తెలుస్తూ ఇంద్రియములు కూడా మారిపోతాయి ఎందుకంటే కలజోడు అప్తల్మాలజీస్ లేదు ప్రతి సంవత్సరం ఒకసారి టెక్ చేయించాలి వాళ్ళన్నట్టుగా కంటికి సంవత్సరాలకు ఒకసారి డెంటిస్ట్ అయితే రెండు నెలలకు వస్తారంట నెల కోసారి డెంటిస్ట్ గ్యాస్ట్రోజిస్ట్ రెండు నెలల కోసారంటారు రెండు నెలల కోసారి అది ఆర్డియాలజిస్ట్ మూడు నెలలకు వస్తారంటారు అది మూడు నెలల కోసారి ఈ రకంగా ఇవన్నీ చేసుకుని మీరు వాళ్ళు చెప్పినట్టు చేస్తే రోజు హాస్పిటల్ వెళ్ళొస్తూ ఉండాలి రోజు ఇంకెప్పుడు పరీక్ష చేసుకుంటూ ఉండడం జరిగింది ఎందుకని సవికారం ఇది వికారం అని కలిగి ఉంటుంది సవికారం మూడు నెలలకుసారి పరీక్ష చే అక్కడ ఎలాగోసారి ఎందుకంటే మార్పు వస్తూనే ఉంటుంది ఒకేసారి తెలుసుకోవచ్చు ఈ పన్నెండు మాసాల్లో వచ్చేది మార్పు ఒకేసారి తెలుసుకోవచ్చు లేకపోతే మీరు మెషిన్ పెట్టుకున్నాయి ప్రతి గంటకి కూడా చూసుకోవచ్చు బట్టిది మారిపోతూ ఉంటుంది దాని లక్షణం అది అది ఒక ప్రవాహము ప్రవాహం కనుక ఇన్కర్మే అది ఒక మంత్రం ఇది అనిత్యము అశాశ్వతము సవికారి వికారములతో సవికారము వికారములతో కూడి ఉండేది ఇది మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి మార్పు రాకపోతే ఆశ్చర్యపడిపోవాలి కానీ మార్పు వస్తే ఆశ్చర్యపడిపోయి ఆశ్చర్య అంటే అర్థం ఏదో ఆశ్చర్యమును పొంది కింద పడిపోవచ్చు తెలియదు సో అలా ఎందుకంటే అది ఎప్పుడూ వికారములను పొందుతూనే ఉంటుంది దాని గురించి ఇంకా ఆశ్చర్య పడిపోతూ ఉండడం అని వస్తారు హాస్యం సర్వాంతఃకరణ ధర్మోపలక్షణార్థము ఇచ్చాధిగ్రహణము ఎవరో ఉన్నారే అవన్నీ ఇచ్చ ఇచ్చా ద్వేషము చెప్తారు క్షేత్రముగా మరి మాకేమో అసూయ ఉన్నది కోపము క్రోధము ఉన్నది దయాగుణము కూడా కలదు అప్పుడప్పుడు మరి ఇవి లోభము కలదు ఇవి క్షేత్రం కాదా ఏమి అది కూడా క్షేత్రం ఇచ్ఛ అని చెప్పడము ఉపలక్షణము ఇచ్చ అనేది ఉపలక్షణం ఈ ఉపలక్షణము అనే పదం మీకు అర్థమైందా ఉపలక్షణము అనే పదం నేను ఎన్నోసార్లు ఆ పదాన్ని వివరి ఇంకోసారి వివరించమంటారా ఆ ఉపలక్షణము అంటే సరే కాకేధ్యో దిరక్ష్యత స్టాండర్డ్ దృష్టాంతం మళ్ళీ పిల్లవాడిని అక్కడ అప్పడాలో ఒడియాలో ఎండబెట్టి అక్కడ పెరుగు వెళ్తున్నారు కదా పెరుగు ఎండలో పెరుగు ఎండలో పెట్టరు బోల్ అండి ఒడియాలో ఎండబెట్టి అదే కాకును తినకుండా చూస్తూ ఉండదండి పిల్లవాడిని వాడు ఈ లోపల పిల్లు వచ్చి తినడానికి రాగ వాడు ఆలోచించాడు కాకులు తినకుండా తీర్చొని ఉండమన్నారు కదా అమ్మగారు పిల్లు తినే మన దాన్ని ఏమీ చెప్పలేదు కాకులు తినకూడదని చెప్పారు కాబట్టి పిల్లు తినవచ్చు కుక్క తినవచ్చు అని అనుకున్నాడు అంత బుద్ధిమంత అప్పుడు అమ్మగారు చేపడు కదంతా పాడైపోయింది తినారు ఏమైంది రాదంటే కాకులు పాడు చేయలేదు మరి ఎవరు పాడు చేశారంటే పిల్లులు కుక్కను పాడి అదే నువ్వు మరి నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు చెప్పలేదు కదా నువ్వు పిల్లులు కాకులు కుక్కలో ఉన్నాడు కాకులు అన్నావు కదా అని అతను కుర్రాడు అంటాడు అప్పుడు అమ్మగారు అంటారు అరే మూర్ఖ కాక అంటే ఉపలక్షణము కాక శబ్దము ఉప ఇప్పుడు నీ గుర్తున్నాయి పదం కాక పదము ఉపలక్షణము అంటే ఉపలక్షణము అంటే కాకి ఎలాగైతే ఈ వస్తువుని పాడు ఆ విధంగా పాడి చేసే ఇతర ప్రాణులు కుక్క మొదలైన వాటికి కూడా కాకశబ్దముకే గ్రహింపబడుము ఉప అంటే అదే పనికి దగ్గరలో కాకి చేసి పనికి దగ్గరలో ఉండే ఇతర ప్రాణులను కూడా గ్రహించాలి దాని ఉపలక్షణము అదేవిధంగా ఇచ్చాద్వేషము అనే రెండు భావావేశములను ప్రస్తావించి ఈ రెండు క్షేత్రము అని చెప్పినప్పుడు చెప్పని అసూయ ద్వేషము మదము మాత్సర్యము క్రోధము లోభము ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి దయ కరుణ ఇత్యాది ఇలా కూడా క్షేత్రము మీకు మనస్సులో వచ్చే వికారములన్నీ కూడా క్షేత్రమే అని తెలుసుకోవాలి కాబట్టి అంతఃకరణములో ఎన్ని రకముల ధర్మములు ఉన్నాయో అదన్నిటికీ ఇచ్చా ద్వేష అనే శబ్దముల చేతమే ్రహణము అని మీరు గ్రహించగలము తదుప సంహరీ సో క్షేత్రమును ఇంతవరకు విస్తారంగా అవి సమాస సంగ్రహంగా చెప్పినాడు ఆ క్షేత్రము చెప్పడం అయిపోయింది ఇప్పుడు ఉపసంహారం చేసేయాలి క్షేత్రము అనే టాపిక్ ని ఉపసంహారం కంక్లూడ్ చేసేయాలి ఎలా కంక్లూడ్ చేస్తారు అయ్యా నీకు ఇంతవరకు నేను క్షేత్రం చేశాను ఇది పూర్తయింది అంటే అది కంక్లూషన్ అలాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు శంకర్ శ్రీకృష్ణుడు ఆ క్షేత్ర నిరూపణమును ఉపసంహారం చేస్తున్నాడు ఏమని ఏతత్ సమాసేన సహ్యం ఏతత్ ఇది క్షేత్రము సమాసేన సంగ్రహముగా చెప్పబడినది సవికారం సహ వికారేణ మహదాదినా ఉదాహృతం వికారములు ఎన్ని ఉన్నాయో వాడన్నిటితో బాటుగా ఈ క్షేత్రము నువ్వు వివరించడం అయినది వికారములు ఎన్ని ఉన్నాయి మీరు క్షేత్రము అంటే అది యూనివర్సల్ లెవెల్ క్షేత్రము అది ఇండివిజువల్ లెవెల్ క్షేత్రం బ్రహ్మాండే సత్యుండే చిందాండే తద్ బ్రహ్మాండే ఈ కదంతా చెప్పాను నేను ఓకే సో యూనివర్సల్ లెవెల్లో ఏది మహత్తత్వము అనుబడుతుందో అది వ్యక్తి యొక్క స్థాయిలో బుద్ధి అన కాబట్టి బుద్ధి అంటే ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ కి మహత్తత్వము అంటుంది అది కూడా క్షేత్రమే అది కూడా మాయాశక్తి యొక్క వికార సో మహత్తత్వము అహంకారము ఈగో సో ఈగో యూనివర్సల్ ఈగో దానికి రుద్రులు అని పేరు ఇండివిజువల్ ఈగో ఇవన్నీ కూడా మీకు క్షేత్రములోనే భాగంగా ఉంటాయి సో ఇటువంటి క్షే వికారములతో కూడిన అంటే మహత్తత్వము వికారముంది పేరు మీరు మాయాశక్తి నుండి పూర్తి కాబట్టి వికారం మాయాశక్తి ప్రకృతి దాని నుంచి మహత్వత్వం వికారము మహత్తత్వల నుంచి అహంకారం పుట్టి వికము దానికి పంచభూతాలు పుట్టాయి వికారము ఏది పుడుతుందో దాన్ని వికారము అంటారు వికారమంటే తెలుగులో వికారం కాదు సంస్కృతంలో వికారం ఓకే సో అటువంటి వికారములతో కూడినటువంటి క్షేత్రము చెప్పడమైనది ఎస్ క్షేత్ర భేదజాత్య సంహతి ఇదం శరీరం ృప్తం మరి మీరు ఇదం శరీరం క్షేత్రం అని చెప్పారే ఇదం శరీరం క్షేత్రం అన్నారు అంటే కూడవయా ఈ వికారములు ఎన్నైతే ఉన్నాయో ఎన్ని ఉన్నాయి మహత్తత్వము చూడండి మహత్తత్వము దాని నుంచి అహంకారము పంచ సూక్ష్మభూతములు పంచస్థూల భూతములు ఐదు వేలు పదిను రెండు పన్నెండు ఇలాగే ఇంకా రక్షసుకోవచ్చు వీటిలోనే మళ్ళీ అవాంతర భేదాలని కూడా చెప్పచ్చు ఇవన్నీ ఒక్కచోట సమావేశమై ఈ దేహం వచ్చింది అంతే కదా చూడండి మీరు ఈ సంఘాతాన్ని చూడండి పంచ స్థూలభూతములు ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియములే పంచ సూక్ష్మభూతములు తర్వాత అహంకారమే ఇక్కడ ఈగో రూపంగా ప్రకటమవుతోంది మహత్తత్వమే ఇక్కడ బుద్ధిశక్తి రూపంగా ప్రకటమైనది సో ఈ విధంగా బ్రహ్మాండమునందు ఎన్ని వికారములు మనం ఎక్కవేసినామో అవన్నీ ఈ శరీరంలో సమావేశమై ఉన్నాయి అంటే అతను ఈ శరీరము రెప్లికా అంట ఇది ఇప్పుడు సముద్రం నుంచి ఒక బిందువు తెచ్చారు అనుకోండి నీటి బిందువు సముద్రం నుంచి తెచ్చారు ఆ బిందువు సింధువు ఇమిడి ఉన్నది ఎందుకంటే సముద్రంలో ఏముంటుంది ఉప్పు ఉంటుంది ఆ ఇక్కడ సముద్రం అంటే నీరు ఈ బిల్లు కూడా నీరే కదా కాబట్టి సముద్రము ఎ సముద్రంలో ఉన్న లక్షణాలన్నీ దీని ఎన్నీ ఉన్నాయి ప్రతి వచ్చి సముద్రం కొంచెం పెద్దదిగా ఉంటుంది చాలా పెద్దదిగా ఉంటుంది ఎంతకు అంతే అలాగే బ్రహ్మాండంలో ఎన్ని వికారములు అవన్నీ కూడా ఈ దేహము నుండి కాబట్టి ఈ దేహమును ఇది ఈ శరీరము క్షేత్రము అని వర్ణించుక ఎంతముగా ది ఈ క్షేత్రం ఎక్కడ మొదలైంది మహాభూతాది భేద భిన్నం ధృత్యంతం ఈ క్షేత్రం అంటే అది ఒక ఐతం కాదు ఒక ఐతం కి చిది అని ఒక ఐతం కాదు నేను తినేప్పుడు ఒక ఐతంలో అనిపించినా నీ తినే శంజులు అవుతాయి దాంతో చాలా ఉంటాయి శోభని చూసుకుంటూ అలాగే ఇది కూడా ఇది సింగిల్ ఐటమ్ ఏమి కాదు ఇదం శరీరం క్షేత్రం బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ అనేక వికారముల యొక్క కాల ఈ వికారాలు ఏమిటండి మీరు చూసుకోండి ఆ శ్లోకాలు చూసుకోండి మహాభూతాని అని ప్రారంభమైంది ధృతి అని అంటారు మహాభూతాలతో మొదలుపెట్టి ధృతి అనంతరం వరకు ఎన్ని వికారాలు చెప్పారో భేదాలు చెప్పారో ఆ భేదములన్నీ కూడా సమావేశమై ఈ దేహము నిర్మాణమవుతుంది కాబట్టి ఇది అన్ని అన్ని వేరు వేరు అంశాల యొక్క మూట ఒక మూట మూట కట్టినట్టే ఇన్ని అంశములలో మూట కడితే ఈ దేహము ఆ దేహంలో నేను చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాను క్షత్రజ్ఞుడు ఆ దేహము చైతన్య స్వరూపుడునైనా నా ఎందు అనుభవమునకు వచ్చిన్నది ఆ విధంగా తెలుసుకోవాలి దీన్ని విషమఘట్టము అంటారు వేదాంత విషమఘట్టం ఇంగ్లీష్ లో కనుండ్రన్ అని అంటారు కనుండ్రన్ విషమఘట్టం ఏమిటి విషమఘట్టము అంటే ఏది నేను నేనని మీరు జీవితకాలం అర్చించున్నారో అది మీరు కాదు అది విషమఘట్టం చిన్నప్పటి నుంచి ఎక్కడ ఏ యూనివర్సిటీలోనూ చెప్పలేదు దేహం నేను కాదు మనస్సు నేను కాదు అని ఏ యూనివర్సిటీలోనూ చెప్పలేదు చెప్పరు కూడా ఏ దేవాలయంలోనూ చెప్పరు ఏ మతంలోనూ చెప్పరు అది ఇదే నిష్పార్థం దేవాలయంలోనూ మతంలోనూ కానీ చెప్పడం మానేశారు ఎవరు చెప్పట్లేదు ఏ యజ్ఞశాలలోనూ చెప్పరు ఎందుకంటే అక్కడ సందర్భం కాదు చెప్పు ఉండాల్సిన సందర్భం ఏంటంటే మఠము దేవాలయం విజ్ఞాన కేంద్రంగా ఉండి చెప్పాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మఠాలు చెప్పాల్సి ఉంటాయి మఠాలు ఆశ్రమాలు చెప్పాల్సి ఉంటాయి వాళ్ళు కూడా మానేశారు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ విషమఘట్టాన్ని దాటలేక సరెండర్ అయిపోయారు ఆ మాయాశక్తిగా మహా వ్యామోహంలో సరెండర్ అయిపోయి బర్త్డే పార్టీలో చేసుకుంటూ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసుకుంటూ తాము విగ్రహాలు పెట్టేసుకుంటూ కాలక్షేపాలు చేసేసుకుంటాం అంటే వ్యామోహం అమాయోహండి ఈ క్షేత్రము ఈ శరీరము క్షేత్రము అని మీకు దృఢమైన నిశ్చయ బుద్ధి ఉన్నప్పుడు మీరు మీరు జనానందాన్ని పోవేసి మీరందరూ దీన్ని పూజ చేయని చేయించుకోగలుగుతారా ఇట్ బికమ్స్ ఎనివే సో ఇంతవరకు క్షేత్రమును విస్తారముగా వర్ణించడం అయినది అమానువమదం భిత్ అహింసా క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవిగ్రహ ఇక్కడ ఒక పూర్వపక్షం నేనే ఒక పూర్వపక్షాన్ని లేవనెత్తుత ఇప్పుడు ఆయన ఏమన్నాడు క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం యుక్త జ్ఞానం మతం నమ్మా అన్నాడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండు తెలుసుకోవాలయా నువ్వు ఆ రెండు తెలుసుకుంటే అదే యథార్థమైన జ్ఞానమని నా అభిప్రాయము అన్నాడు అలా అన్నవాడు వెంటనే ఏం చెప్పాలి క్షేత్రం గురించి చెప్పాలి వైనాటి క్షేత్రజ్ఞ అంటే క్షేత్ర క్షేత్రజ్ఞయోహన ఒక క్రమం పెట్టాడు కదా ఎందుకు క్షేత్రము తర్వాత క్షేత్రజ్ఞుడు క్షేత్రం గురించి చెప్పాలి ఏం చేశాడు ఆయన చెప్పాడు క్షేత్రం గురించి చెప్పాడు కదా క్షేత్రం చెప్పడం అయిపోయిందరూ ఏం చెప్పాలి క్షేత్రజ్ఞుడు గురించి చెప్పాలి అది మానేసి అమానిత్వం అద్యత్వం అని మొదలు చెప్పినట్టు క్షేత్రజ్ఞులు చెప్పు కాదండి చాలా ఉపయోగస్తాను తర్వాత చెప్పొచ్చు చెప్పు క్షేత్ర క్షేత్రి క్రమం వద్ద మన శాస్త్రంలో అలా కప్పదాటలు అయిపోయి సో అది పూర్వపక్షం దానికి సిద్ధాంతం ఏంటంటే చూడండి క్షేత్రం అనేది దృశ్యం కనబడేది తెలియబడేది కాబట్టి దాని గురించి చెప్తే నీకు తెలియదు తెలుస్తుంది ఇది సంఘాతమురా ఇది ఇది కురిసిది ఇది ఇది నువ్వు కాదమ్మా దాన్ని తెలుసుకునేవాడు నువ్వు అంటే తెలుస్తుంది అట్లీస్ట్ ముందు చెప్పినప్పుడు అర్థం అవుతుంది అది ఎంతవరకు అనుభవానికి వచ్చిందో పర్వచ్చు ఉండవు చెప్పగానే తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ ప్రాణశక్తి ఇది వికారము అది నీకు తెలుస్తోంది కదా నీ చేత తెలియబడేది దృశ్యము అనుభవానికి వచ్చేది క్షేత్రము అని చెప్తే క్షేత్రం తెలుస్తూ ఉంటుంది క్షేత్రము తెలిసినట్టుగా క్షేత్రజ్ఞుడు తెలియదు క్షేత్రజ్ఞుల్ని తెలుసుకోలేదు క్షేత్రమును యంత్రంతో మీరు పరిశీలించు యంత్రము అంటే నా అభిప్రాయం ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ తోటి ఎక్స్రే తీస్తా ఎక్స్రేలో దేన్ని పరిశీలిస్తారు క్షేత్రాన్ని పరిశీలిస్తారు వీడు అనుకుంటాడు నన్ను పరిశీలించేస్తున్నారు ఎక్స్రే పెట్టారు నిన్నేం పరిశీలించాలి నిన్ను ఎలా పరిశీలించాలో వాళ్ళకి చేత కాదు క్షేత్రాన్ని పరిశీలిస్తా ఎక్స్రే పెడితే ఎముకలు కనపడతాయి ఎముకలు క్షేత్రమేగా కాదు మ్యాగ్నెటిక్ ఎంఆర్ఐ అనే అది పెట్టి కండలు ఆ టిష్యూస్ అనేవి ఆ మాంసము దాని యొక్క స్వరూప స్వభావాలు కనపడతాయి అది కనపడతాయి అంతే తప్ప క్షేత్రజ్ఞుడేం కనపడ్డావు యంత్రము అంటే మైక్రోస్కోప్ టెలిస్కోప్ టెలిస్కోప్ సంబంధం కాదు మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ మ్యాగ్నెటిక్ రెసిలన్స్ ఇమేజింగ్ మొదలైనటువంటి క్యాట్ స్కాన్ క్యాట్ స్కాన్ పూర్తిగా స్కానింగ్ చేసుకోవాలి క్యాటి స్కాన్లు మా అవసరాన్ని నుంచి చేయించుకుంటే క్యాన్సర్ వస్తుంది నువ్వు ఉన్న రోజు మాట ఎలా ఉన్నా కొత్తది వస్తుంది నిజంగా ఎనీవేజ్ సో ఈ పరీక్షలన్నీ కూడా క్షత్రానికి ఉంటాయి క్షేత్రజ్ఞుడికి ఏ పరీక్ష ఉండదు కాబట్టి ఈ యంత్రములకు క్షత్రం దొరుకుతుంది క్షేత్రజ్ఞుడు దొరకదు తంత్రము మంత్రములు క్షేత్రజ్ఞము నాకు తెలియబడే దేవతా ఇత్యాదులు తెలిస్తే తప్ప క్షేత్రజ్ఞుడు తెలియబడ్డా మంత్రం చేత కూడా క్షేత్రజ్ఞుడు తెలియబడ్డు నీకు మంత్రం సిద్ధించింది అనుకోండి ఏమవుతుంది ఆ దేవతా స్వరూపం తెలుస్తుంది దేవత యొక్క అనుగ్రహం లభిస్తుంది మరణించిన తర్వాత దేవత యొక్క లోకాన్ని పొందగలుగుతాడు అంతేగాని క్షేత్రం తెలియదు క్షేత్రజ్ఞుడు తెలియబడ్డా అలాగే తంత్రం కూడా అంటే తంత్రం అంటే కర్మలో ఉండదు వాటి చేత క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవడము సంభవమే కాదు ఎందుకంటే సపోజ్ క్షేత్రజ్ఞుణ్ణి మీరు తెలుసుకున్నారనుకోండి అప్పుడు క్షేత్రజ్ఞుడు ఏమైపోతాడు క్షేత్రం అయిపోతాడు కదా తెలియబడితే క్షేత్రం అయిపోతాడు కాబట్టి విజ్ఞాతాద మరే హేన విజానీయా అని బహుదారం చెప్తులు ప్రతిపాదన కలదు సర్వమును తెలుసుకునే ఆ క్షేత్రజ్ఞుని నీవు దేంతో తెలుసుకుంటావు అని అడిగారు అంటే అర్థం ఏమిటి ఎంతోనైనా క్షేత్రజ్ఞుని తెలియట సంభవము కాదు క్షేత్రజ్ఞులంటే మీ స్వరూపం అని ఈ సర్వమును ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఆ సర్వము యొక్క స్వరూపం క్షేత్రజ్ఞం క్షేత్రం ఎక్కడుంటుంది మీకు నీ సాక్షి చైతన్యానికి క్షేత్రం ఎక్కడుంటుంది బాహ్యమునందు ఉంటుంది కదా బాహ్యమునందు ఉంటుంది కదా ఇప్పుడు ఈ ఈ పృథివీని నేను తెలుసుకుంటున్నాను అంటే పృథివి నాకు భాష్యము ఉన్నట్టే కదా ఇది అవుట్ సైడ్ అది కదా ఈ దేహమును నేను తెలుసుకుంటున్నాను ఇప్పుడు ఈ దేహం నాకు అవుట్ సైడ్ ఉందా ఇన్సైడ్ ఉందా అవుట్ సైడ్ ఈ మనస్సును నేను తెలుసుకుంటున్నాను మనస్సు ఎక్స్టర్నలా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఈ అహంకారము నాకు తెలుసుతోంది అప్పుడు ఈ అహంకారము బాహ్యం వల్లుందా అంతరముందు బాహ్యం ఏది తెలిస్తే అది ఎక్స్టర్నల్ అయిపోతుంది సపోజ్ ఆత్మ తెలిసిందనుకున్నప్పుడు ఆత్మ నీకు ఎక్స్టర్నల్ అవుతుంది కాబట్టి ఆత్మ తెలియబడేది కాదు ఈ సర్వమును తెలుసుకునేది ఆత్మ అటువంటి ఆత్మను నువ్వు దేంతో తెలుసుకుంటావు ఆత్మను తెలియడము సంభవము కాదు నేను పాఠం ఇస్తున్నావు తోట ఇప్పుడు ఓ బుద్ధిమంతురాలు ఒక నెదర్లాండ్స్ నుంచి వచ్చి అభివృద్ధి మీకు వచ్చింది ఆ అమ్మాయి నన్ను అడిగింది మరి అయితే ఆత్మజ్ఞానం అంటే ఏమైనా తెలియబడదని నువ్వు అంటున్నావు కదా వాట్ ఈజ్ ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడు నేను సమాధానం చెప్పాను ఆత్మజ్ఞానము అంటే ఘట జ్ఞానము వంటిది కాదు ఘట జ్ఞానం అంటే ఇదిగో ఇదిగో ఘటము ఇదిగో క్షేత్రము అలాంటిది కాదు ఆత్మజ్ఞానం అంటే మరి ఆత్మజ్ఞానం అంటే ఏంటి ఏది ఏది ఆత్మ కాదో తెలుసుకునే ఆత్మరూపుడుగా ఉండుతయే ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానంలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి తెలుసుకోవడం రెండు ఉండడం మరి చెయ్యడం చేయడం ఆత్మజ్ఞానంలో ఉండదు ఆత్మజ్ఞానంలో చేయడం ఉండదు మరి చేయడం ఎక్కడ ఉంటుంది క్షేత్రం నుండి ఉంది చెయ్యడం కూడా క్షేత్రమున మరి క్షేత్రజ్ఞుడు అంటే ఏది నేను కాదు ఏ సర్వము నేను కాదో అంటే క్షేత్రమును క్షేత్రముగా తెలుస్తూ ఇది క్షేత్రము మన ఆత్మ అని తెలుస్తూ తాను తానుగా ఉండుక అది ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానం అనేది చిత్రమైనది అది చూద్దాం గురించి చాలా విచారం వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి మనం గమనించవలసింది ఏమిటంటే క్షేత్రము మీకు బయట ఉంటుంది ఎక్స్టర్నల్ గా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని వర్ణించగలుగుతారు తెలియగలుగుతారు ఎరాజ్ క్షేత్రజ్ఞుడు సర్వాంతర తెలియబడే సర్వము అనే క్షేత్రమేది కలదో దానికి ఆంతరుడై ఉంటాడు సర్వాంతర ఆత్మ కాబట్టి క్షేత్రజ్ఞతత్వము అనుభవానికి రావాలి అంటే వీడు అంతర్ముఖుడు కావాలి బహిర్ముఖుడుగా ఉన్నంత వరకు వీటి చేత క్షేత్రము తెలియబడుతుంది తప్ప క్షేత్రజ్ఞతత్వము అనుభవమునకు రాదు బహిర్ముఖులకు సంభవమే కాదు కాబట్టి అంతర్ముఖుడు కావాలి అందుకోసం శ్రీకృష్ణుడు ఏం చేసుకున్నాడంటే ఆయన నీకు క్షేత్రజ్ఞతత్వాన్ని నేను నిరూపిస్తాను నీకు అనుభవానికి వచ్చేటువంటి పద్ధతిలో చెప్తాను కానీ ముందు నువ్వు అంతర్ముఖుడు అవ్వాలి అప్పుడే మీకు చెప్తాను ఇది ఎలాగంటే ఒక యంగ్ మ్యాన్ ఈ కత్తి యుద్ధం నేర్చుకోవాలని మార్షల్ కదా మార్షల్ కత్తి యుద్ధం నేర్చుకోవాలని పాకం చేశాడు మంచి గురువు ఎవరో మంచి కత్తి యుద్ధ ప్రవీణుడు ఎవరో ఉంటాడు అతనే గురువుగా ఎవరో చెప్పారు చాలా నా వాడు ఉన్నాడు ఆయన చాలా గొప్పవాడు ఆయన నేర్పితే నీకు బాగా కత్తి యుద్ధంలో మంచి విష్ణాసుడు కావు అని చెప్పారు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా నేను వద్ద కత్తి యుద్ధం నేర్చుకోవాలనుకుంటున్నాను అని అన్నమాట అనిపెడితే రా రేపటి నుంచి రా పొద్దున్నే వచ్చేసే ఎంతకాలం పొదుపు ఆదిలోనే హంసపాద ఆయన వీడికేసి పైకి కిందకి చూశాడు చూసి పాతికేళ్ళు కొడుతున్నాడు అంటే వీడు బయటకు వచ్చేసాడు పాతికేళ్ళు అంటే అప్పటికి ముసలాన్ అయిపోతాను ఇది ఎందుకు వెళ్ళం మానేశారు తర్వాత ఎవరిలో అడిగారు ఏమో కత్తి యుద్ధం గురువు దగ్గరికి వెళ్తానని అన్నా కూడా వెళ్ళేవాన్ని అడిగారు మరి నువ్వు ఇప్పుడు ఇక్కడేం జరుగుతున్నావు మరి నువ్వు ఏం నేర్చుకోవట్లేదా అంటే లేదండి జరగలేదు ఎందుకు జరగలేదు అంటే పాతికేళ్ళు కొడుతుందన్నారు ఆయన అని చెప్పి చేయట్లేదు అంటే ఆయన పాతికేళ్ళు కొడుతుందని చెప్పారు అతను నువ్వు అడిగావా ఏదైనా అని అడిగాడు నేను అడిగాను తప్పదు అలా అడగకూడదు ఇప్పుడు వెళ్ళు మళ్ళీ నీకు ఆయన తప్ప మంచి ఉపాధ్యాయు ఆచార్యుడు లేడు ఆయన దగ్గరికి వెళ్ళి అకౌంట్లు వెళ్ళు వినయంగా నేను నేర్చుకుంటానని చెప్పాను ఎంతకాలం అని అడగద్దు అని చెప్పారు అప్పుడు ఇతను వెళ్ళాడు అయ్యా నేను క్షమించంగా వస్తానన్నాను రాలేకపోయాను ఏదో ఒక అందంగా కదా ఇప్పుడు వచ్చేస్తాను ఒకసారి వచ్చేస్తాను మొన్నడు పొద్దున్నే వచ్చాను వస్తే కత్తి యుద్ధం చేసుకునే వచ్చాడు కత్తి కూడా ఆయనే ఇస్తాడు కత్తి ఇచ్చి నేర్పుతాడు కత్తి కూడా ఎలాంటి కత్తి ఇవ్వాలో కూడా ఆయనకే తెలుస్తుంది కదా ఆయన వీడికి కత్తి ఇవ్వలేదు పార ఇచ్చారు ఓ పార చేతికిచ్చి ఈ ఉద్యానం వన ఉంది కదా దీన్నంతా శుభ్రం చేసి ఆ గిడ్డంతా తీసేసి మొక్కలన్నీ పాతి దీన్ని శుభ్రం చేస్తూ ఉన్నాను అంటే వీడన్నాడు కత్తిని కత్తి పార తీసుకో పారీ వర్ణించారు ఉద్యానవనంలో పని చేయడం ప్రారంభించాడు పొద్దున్న ఏడు నుంచి సాయంకాలం ఏడు దాకా పని చేయాల్సిందే పారతో పారాభతో చేస్తున్నాడు చేస్తుంటే హఠాత్తుగా ఏదో తగుతున్నప్పుడు వెనకాల నుంచి వచ్చి కన్నతో కొట్టేవాడు వెనకాల నుంచి వచ్చేవాడు పిల్లిలా వచ్చి కణతో కొట్టేసేవాడు ఎవడరా పెద్ద దెబ్బ తగిలింది ఎవడరా అని తిరిగి చూస్తే గురువు గారు ఇది ఎక్కడ ప్రారంభమైనా ఇలా కర్రతో కొట్టేస్తున్నాడు ఏదో తగిలింది ఒకసారి అయితే ఫోన్లో ఏదో పెద్ద అయినా అలా చేస్తాడో ఏమోనో మొన్నడు వాళ్ళే అదే పడతాడు కర్రతో కొట్టేయటం వచ్చి మూడో రోజు అయ్యేటప్పటికి ఇతనికి డౌట్ వచ్చింది మళ్ళీ ఇవాళ కూడా కొడతాడేమో ఇప్పుడు గుర కొలతో తగ్గుతున్నా పారతో ఏ పని చేస్తున్నా ఎలట్గా మూడో రోజు కొట్టడానికి వచ్చాడు వెనకాల నుంచి కొట్టడానికి వస్తున్నాడు పిల్లిలాగా ఆయన ఇంకా ఓ అడుగు ముందుకు రావడానికి ముందే ఇతను వెనక్కి తిరిగి చూశాడు ఆయన చేసి ఆయన వెళ్తాడు కొట్టలేదు బానే ఉందిలే అనుకున్నాడు మధ్యాహ్నం వచ్చి మళ్ళీ కొట్టేశాడు దాంతో రోజు మొత్తంలో ఈయన దెబ్బ పడకుండా ఎలర్ట్ గా ఉంది పిల్లిలా వచ్చేవాడు ఆయన దూరంగా వస్తున్నాడు అనేప్పటికే వెనక్కి తిరిగి శివాడు ఆయన అటు నుంచి అంటే వెళ్ళిపోయేవాడు ఒక్కో రోజులో ఐదారు సార్లు అయ్యేది అలా ఒక్క ప్రసర ఆదమరిచి ఉంటే కొట్టేశారు ఎటువంటి కొట్టేయటం కనపొచ్చు ఎస్టేట్ కనుక పదిహేను రోజులు అయ్యేప్పటికీ ఇక దీన్ని కొట్టలేకపోయాడు ఆయన పదిసార్లు ప్రయత్నం చేసినా కొట్టలేకపోయాడు ఎందుకని విత్తక్కువ వెనక్కి తిరిగేవాడు ఎలా అప్పుడు లోపలికి తిరిగాడు కత్తి చేతికిచ్చారు నేర్పడం ప్రారంభించారు స్త్రీ మనుషులు అయ్యేప్పటికీ నాకున్న విజంతాన్ని నేర్పేస్తాను వెళ్ళిపోవడానికి గమనించారు కాబట్టి ముందే కత్తి చేతికిచ్చే మూడు నెలల్లో నీకు చెప్పేస్తాను రా అని కత్తి చేతికిచ్చేస్తే వాడికి రాదు మూడు నెలలు కాదు మూడేళ్ళు కాదు ముప్పై ఏళ్ళు అయినా రాదు కాబట్టి ముందే ఏం చేశారు ఆయన ఎంత టైము అని చెప్పలేదు ఎందుకంటే ఆయన చెప్పలేరు ఎంత టైం అంటే ఇట్ డిపెండ్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ హిమ్ త్రీ మంత్స్ లో అవ్వచ్చు లేకపోతే త్రీ ఇయర్స్ పట్టవచ్చు హౌ కెన్ హీ టెన్ హీ కెన్ టెల్ ఇదేం టెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కాదుగా తర్వాత డే వన్ కతి ఇవ్వరు రిపేర్ చేయాలి ప్రతి యుద్ధంలో కత్తికి చీమకు వచ్చేయడం కాదు కత్తి యుద్ధం అంటే ప్రతి యుద్ధంలో చీమ చిటిక్కుమంటే కూడా వీళ్ళు తెలియాలి వీటికి తెలిసిన వెంటనే తల తిప్పుతారు తల తిప్పితే ఇంకా వీళ్ళు ఎవరు కొట్టలేదు ఎలా కొడతాడు తల తిప్పించే కట్టి పుట్ట తల తిప్పాడంటే ఎలా కొడతారు వెనక నుంచి వచ్చి కూడా కొట్టలేదు ఆ రకమైన అలర్ట్నెస్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అవన్నీ తయారవ్వాలి అప్పుడు వాడు ఆ తత్తి యుద్ధాన్ని చేయటానికి నేర్చుకోవటానికి యోగ్యతను సంపాదిస్తారు అదేవిధంగా క్షేత్రజ్ఞ తత్వము అనుభవానికి రావాలి అంటే నేను క్షేత్రజ్ఞాను అనేది అనుభవా క్షేత్రం తెలుస్తూ ఉంటుంది ఈజీగా క్షేత్రజ్ఞ తత్వం యొక్క అనుభవము చాలా కఠినమైన విషయం అది క్షేత్రజ్ఞతత్వం అనుభవానికి వస్తే వాడు జీవన్ ముక్తుడైపోతాడు ఈ సంసార బంధం నుంచి విముక్తుడైపోతాడు కాబట్టి దాంట్లో కొంత ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది కూడా అది కఠినము అని చెప్పడం కోసం అలా అన్నం తప్ప జాగ్రత్తగా పరిశీలిస్తే కఠినమైనవి కానే కాదు ఎందుకంటే ఇక్కడ బహిర్ముఖులుగా ఉంటూ సంసారంలో ఉండేటువంటి విషయముల వెంట పడుతూ వాటి వెంట పరుగులు తీస్తూ అవి కలిగించేటువంటి తాత్కాలిక సుఖం కోసం పెద్ద బండరాయంతటి దుఃఖాన్ని మోస్తూ దుఃఖ అది ఆ సంసార దుఃఖాన్ని అనుభవించడమే కష్టంగానే ఛాలెంజ్ చేసి సర్వమును ఛాలెంజ్ చేసేసి ఆత్మస్వరూప నిష్ఠుడై ఉందిట చాలా తేలిక కానీ మనిషి ఎలా ఉంటాడంటే మనిషికి సింపుల్ అంటే వాడికి ఇష్టం ట్రూత్ ఈస్ ఆల్వేస్ సింపుల్ సత్యము చాలా సరళంగా ఉంటుంది సత్యం ఇప్పుడు నేను మీకు చెప్తాను మీకు సరళము జటిలము అంటే సింపుల్ కాంప్లెక్స్ దాన్ని నేను మీకు దృష్టాంతం అభినయంగా చెప్తాను మీరు దానికి తేడా గమనించండి చూడండి హృదయంలో ఈశ్వరుడు ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు కాబట్టి ఆత్మచైతన్య రూపంగా ఈశ్వరుని తెలుసుకుని ఆత్మనిష్ఠుడై ఉంటే మోక్షము జీవనముక్తి సరళంగా ఉంది కదా దీన్ని జటిలంగా చెప్తాను చూడండి చూడండి హృదయంలో ఒక చక్ర ఉంటుంది అక్కడ ఓ శక్తి ఉంటుంది దానికి పన్నెండు దళాలు ఉంటాయి ఆ మొదటి దళంలో అయిమ్ ఉంటుంది రెండో దళంలో హ్రీన్ మూడో దళంలో క్లీన్ నాలుగో దళంలో సౌహు ఐదో దళంలో ఏదో తప్ప ఏదో మొత్తానికి ఐదో దళంలో హ్రీన్ మళ్లీ ఇలా ఉంటాయి పన్నెండు అక్కడి నుంచి మీరు పైకి వస్తే ఇక్కడికి వచ్చేప్పటికి విశుద్ధి దానికి ఆరు దళాలు ఉంటాయి అంటే మళ్ళీ మొత్తం ఆరక్షరాలని చెప్తారా చెప్తా మళ్ళీ ఆరక్షరాలు అక్కడి ఇక్కడికి వస్తే అజ్ఞాచక్రం అని ఉంటుంది దానికి రెండు దళాలు ఉంటాయి ఓ దళంలో అయిమ్ ఉంటుంది రెండో దళంలో సౌహ్ ఉంటుంది ఇంకా ఆ పైన బంకనాళము అనే స్థానానికి వస్తారు ఆ బంకనాళాన్ని దాటిన తర్వాత సహస్రాలలోకి వస్తారు అక్కడే బ్రహ్మలోకము గలదు ఆ పైన మోక్షము ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది జటిలంగా ఉందా లేదా ఇది ఎలా ఉంది నేనే తయారు చేసుకున్నా దృష్టాంతాన్ని పాఠం చెప్పడానికి ఎక్కడ రాశి లేవు ఆ దృష్టాంతా నేనే తయారు చేస్తుందా సరళంగా తత్వ మసి ఎలా ఉండదు తత్వమసి అంతకంత సింపుల్ గా ట్రూట్ లేదు అసలు కానీ మనిషి ఎలా ఉంటాడంటే సరళం నా రోచతే కఠినం నా పక్ష్యతే సరళంగా ఉంటే వాడికి ఇష్టం కలగదు రుచి కలగదు కఠినంగా ఉంటే అరగదు బంకనాళము సహస్రాలము ఉంటే అది వాడికి దాన్ని చేరుకోలేదు వాడు సరళంగా చెప్పేవాడు ఇది అనేది అభిరుచి కావలేదు మనుషు అలా ఉంటాడు సరళం నా రోచతే కఠినం నా పక్ష్యతే గుర్తుపెట్టుకోండి మాట్లాడలేదు బంగారం లాంటి సరళం నా కఠినం నా అర్థమైతే సంస్కృతి ఎంతో ఉంటాడు కాబట్టి ఆత్మతత్వము జటిలమా సరళమా అంటే బహిర్ముఖులకు అంత కఠినమైనది అదే కాదు మరహత్ర ఎందుకంటే వాడు దేవుడు వైకుంఠంలో ఎక్కడో ఉంటాడో ఆ వైకుంఠానికి ఇప్పుడు వెళ్ళకూడదు మరణించిన తర్వాతే వెళ్ళాలి ఒక ప్రత్యేక విమానంలో వెళ్లాలంటే ఎప్పటికి వెళ్ళాను ఎప్పటికాను సౌకర్యం దూరా అది ఎప్పటి మాటది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నట్టుగా అనిపిస్తుంది మరి కర్మం చేసి వెయిటింగ్ లో పెట్టుకుంటే అప్పటికి అలా వెళ్ళాలి చాలా కఠినంగా ఉంటుంది బహిర్ముఖుడైన వాడు అలా ఉంటాడు అంతర్ముఖుడైన వాడికి ఎక్కడికి వెళ్ళకల్లా ఇదం శరీరం క్షేత్రం క్షేత్రం అంటే దేవుడి నుండి క్షేత్రం అంటారుగా తిరుపతి ఏమిటి క్షేత్రము కాశీ ఏమిటి క్షేత్రము కాశీ క్షేత్రం అంటే ఇదము క్షేత్రం ఇదే క్షేత్రం కాబట్టి బహిర్ముఖులైన వాళ్ళకి ఆత్మతత్వము చాలా కఠిన అంతర్ముఖులైనతూనే మీకు ఆత్మతత్వము చాలా సరళంగా మీకు అనుభవానికి వచ్చేస్తున్నాయి అంతర్ముఖులవ్వాలి కాబట్టి అంతర్ముఖులను చేసేందుకు ఒక పెద్ద ఉపాయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు నిరూపిస్తున్నాడు ఇది నా ఉపోద్ఘాతం ఒకే అమానత్వం ఇప్పుడు భాష్యకారులు ఉపోద్ఘాతం చూద్దాం క్షేత్రజ్ఞ భక్ష్యమాణ విశేషణ క్షేత్రజ్ఞుడి గురించి చెప్పబోతున్నారు యమానత్వంలో కాదు తర్వాత తర్వాత ఓ నాలుగు శ్లోకాలయ్యాక వస్తుంది చెప్పబోతున్నారు ఆ క్షేత్రజ్ఞుల్ని ఏ ఏ విశేషణాలతో వర్ణిస్తే మనకి తెలుస్తుందో అదంతా కూడా చెప్తారు ఎస్య సప్రభావస్య క్షేత్రజ్ఞ పరిజ్ఞానాత్ అమృతత్వం పవతి కొన్ని క్షేత్రజ్ఞుల్ని తెలుసుకోకపోతే నష్టమే వచ్చింది క్షేత్రజ్ఞుల యొక్క పరిజ్ఞానం ఎందుకు మనకే ఉన్న జ్ఞానం చాలు కదా అంటే అలా కాదు క్షేత్రజ్ఞుడు చాలా ప్రభావము గలవాడు క్షేత్రానికి ప్రభావం ఉండదు ఏముంటుంది క్షేత్రానికి వికారముడు ఉంటాయి క్షేత్రం సవికారం క్షేత్రజ్ఞుడు సవికారం మనసు ఉండదు సప్రభావ మహామహిమాన్ రీతిలో ఉంటాడు శాస్త్రజ్ఞ క్షేత్రజ్ఞుడు చూడండి మహిమ జనాలకి మహిమ అంటే తప్పుడు అభిప్రాయం అన్నది మహిమ అంటే అది ఎలాగంటే ఇప్పుడు ఏదో ఒక ఘటన అవుతుంది ఆ ఘటన గురించి అందరూ భయపడుతూ దుఃఖిస్తూ ఒక ఆయన నిర్వికారంగా ఉంటారు అది అది మహిమ అంతటా కాదు అది ఒకడు పరసిపోయింది దాంట్లో రెండు ఒళ్ళు ఉన్నాయని దుఃఖిస్తూ ఇంకొక ఆయన పెద్ద సామ్రాజ్యం పోయినా కూడా ఏమి దుఃఖం అనేది ఎదకుండా నిర్వికారంగా ఉంటుంది అది మహిమ ఉన్నా కదా కాబట్టి మహిమ అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మహిమ అంటే ఇలా ఇల్లా ఏదో తీశాను అనుకోండి జీవితం అది మహిమ అని అది మహిమలో అవుతుంది అది హస్తలాఘం అవుతుంది దీ హ్యాండ్ అవుతుంది తప్ప మహిమలు అవుతుంది మహిమ అంటే ఏమిటి ఇతరులను ఇంప్రెస్ చేయటానికి ఏ ప్రయత్నము చేయకుండా తన స్వరూపములో తాను పూర్ణుడై ఉండుత అది మహిమ ఇతరులు నన్ను పొగడాలని కానీ ఇతరులు నాకేదో చేయాలని కానీ ఇతరులు నన్ను ఉరేదించాలని కానీ అపేక్ష ఏదీ లేకుండా పూర్ణుడుగా ఉందిత అది మహిమ కాదా అదే మహిమ కాబట్టి మహిమ యొక్క అర్థము పరిభాష ముందు సెటలైట్ చేసుకోవాలి